ారు అరుదుగా నుందురు అని చెప్పబడినది భగవద్గీత కూడా తత్వదర్శిన తత్వదర్శినులైన నీకు జ్ఞానబోధ చేయుదురని చెప్పుతున్నది ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలని మనం ఒకసారి విచారణ చేద్దాం ఈ ఆత్మ విచారణ చేయాలి అంటే ఒక ప్రాథమిక నియమం ఉంది ఏమిటా ప్రాథమిక నియమం అంటే ఎవరైతే బోధిస్తున్నారో వారికి కొన్ని లక్షణాలు ఉండాలి అలా లేనటువంటి వాళ్ళకి వాళ్ళని కనుక మనం ఆశ్రయించినట్లయితే ఈ ఆత్మ అందుకోవడం కష్టతరం కాబట్టి మనం ఆత్మ విచారణ కొరకు ష్ట కొరకు ఆత్మానుభూతి కొరకు ఆత్మ సాక్షాత్కార జ్ఞానం కొరకు ఏ గురువుని అయితే ఆశ్రయిస్తున్నామో ఆ గురువుకి ఉన్నట్టు ఉండవలసినటువంటి లక్షణాల గురించి ఇక్కడ చెప్తున్నాను అంటే సరి గురువుని తగుపాటి గురువుని రెండు లక్షణాలు ఉండాలి కూడా సరి గురువుని ఎంపిక చేసుకోవాలి అట్లాగే తగుపాటి గురువుని కూడా ఎంపిక చేసుకోవాలి మనమందరం తెలుగు భాషలో మాట్లాడుకుంటే మనందరికి బాగా అర్థం అవుతుంది అనమాట ఒక అరబ్ దేశంలో ఉన్నటువంటి అరబ్బీ భాషలో మాట్లాడేటటువంటి గురువు గారిని ఎంపిక చేసుకున్నారనుకో ఏమవుతుంది ఆయన చెప్పేది మనకు అర్థం మనం చెప్పేది ఆయనకు అర్థం కాదు కాబట్టి తగుపాటి గురువు ఉండటం కూడా అవసరం ఇంకొకటి ఏమిటి నీవు నిష్కామకర్మ అనేటటువంటి లక్ష్యంలో నువ్వు గనక जीवन प्रमाणा स्वीकते सकाम्य गुन कश्रेव अ आये बोध बोधा विधि नीत सड़क काबटे इश्रस्वे चाला मुख्य योगपाठटा की योगासम दूल अ శారీరక దృఢత్వాన్ని దృష్టిలో పెట్టుకుని లక్ష్యంగా పాఠం రోజు గురువునే పొందుతారు అనమాట ఈ రకంగా ఎనిమిది రకాలైనటువంటి గురువులు ఉన్నారు కామ్యక గురు వాచక గురు సూచక గురు నిషిద్ధ గురు పరమ గురు నిజ గురు ఈ రకంగా రకరకాలైనటువంటి గురువులు ఉన్నారు ఇట్లా ఎనిమిది మంది గురువులు ఉన్నారు అనమాట మరి ఈ ఎనిమిది మంది రకాలైనటువంటి గురువులలో ఎవరిని ఆశ్రయించాలి అనే సందేహాన్ని ఈ లక్షణాలలో తీరుస్తాం వివేక వైరాగ్యములు క్షమాది షట్క సంపత్తి ముక్షత్వము అంటే సాధన చితుష్టయ సంపత్తి అందు నిష్ణాతుడైనటువంటి వాడిని ఆశ్రయించాలి నిత్యానిత్య వస్తువేకము ఫలభోగ విరాగం శమాది షట్క సంపత్తి ముక్షత్వము ఈ నాలుగు లక్షణాలు కల్వారు మాత్రమే ఆత్మజ్ఞానమునకు అర్హులు వీటిలో ఈ నాలుగు కాకుండా శాస్త్ర విధానమే ఒకటి ఉన్నది అంటే అర్థం ఏమిటంటే షడ్ దర్శనాల ఎందుకు ప్రవేశం ఉన్న అంటే సాంఖ్య మీమాంస ఉత్తర మీమాంస పూర్వమీమాంస యోగ సాంఖ్య దర్శనము యోగ దర్శనము ఉత్తరమీమాంస పౌర్వమీమాంస న్యాయ దర్శనం వైశేషిక దర్శనం ఈ షడ్ దర్శనాలు కూడా ఈ షడ్ దర్శనాల గురించి చెప్పేవాళ్ళు కూడా గురువులే ఇంకేమిట ఇవి కాక షట్ శాస్త్రములు ఉన్నాయి అంటే వ్యాకరణము ఇత్యాది శాస్త్రములు ధర్మశాస్త్రములు వ్యాకరణ శాస్త్రము జ్యోతిష్ శాస్త్రము జాతక శాస్త్రము ప్రశ్నాశాస్త్రం పద్ధతులుగా ఉండేటటువంటి అంశాలతో కూడుకున్నటువంటి శాస్త్రములు కూడా ఉన్నాయి కాబట్టి మరి ఆయా ఒక ఆయన దగ్గరకు వెళ్ళారనుకోండి ఏమంటే మీకు ఆ గ్రహాలు ఈ గ్రహాలు బాగలేదు ఆ శాంతి కొరకు ఇలా చేయండి ఈ గ్రహాల శాంతి కొరకు అలా చేయండి ఆ ఆ రకమైన ఉపాసనా విధానం పద్ధతిగా ఉండే ఆయన దగ్గరికి ये आत्मोपदेशमनिष्ठी आत्म साक्षात्कार ज्ञान कावाली अगर अभी अंशं काबी शास्त्र ज्ञान यपंच अंदर की आत्म विषय में पज्ञा आत्म उप నీ స్వయముగా ఆత్మనిష్ట స్వయముగా ఆత్మానుభూతి కలిగినటువంటి వారిని ఆశ్రయించినప్పుడు మాత్రమే వారు మాత్రమే దాని గురించి సరి అయినటువంటి బోధని అందించగలుగుతున్నారు కాబట్టి శాస్త్ర పరిజ్ఞానం సరిపోవడం లేదు ఇవ్వండి నేను మా గురువు దగ్గర ముప్పై సంవత్సరాల పాటు ఉపనిషత్తుల అధ్యయనం చేశాను బ్రహ్మసూత్రాలు అధ్యయనం చేశాను కాబట్టి నేను బోధిస్తాను అన్నారు అనుకోండి మంచిదే స్వీకరించవచ్చు ఇలాంటి ప్రయత్నం మనం హైదరాబాద్ లో చేశాం మాండవ్యోపనిషత్తి చెప్పారు ఒక వారం రోజుల పాటు పది రోజుల పాటు రెగ్యులర్గా పాటలు చెప్పారు గురువు ఏం చెప్పారు అదే చెప్తారు మక్కి మక్కి అక్షర దోష here you are కాబట్టి చాలామంది పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా ఇంకా చాక్లెట్లు తింటూనే ఉంటారు కారణం ఏమిటంటే అవి సులభంగా తినచ్చు కాబట్టి కొద్దిగా కష్టతరమైన ఆహారాన్ని తినాల్సి తినవలసిన అవత్యం వచ్చినప్పుడు వెనక అన్ చేస్తూ ఉంటారు విముఖత కలుగుతుంది తల్లి ఏం చేస్తుందంటే మొట్టమేట ముందు తాను తిన్నట్టు నటిస్తుంది బాగున్నట్లుగా కూడా భావ వ్యక్తీకరణ వ్యక్తీకరణ అని పిల్లవాడు అందుకుంటాడు ఎందుకంటే పిల్లవాడికి అప్పటికే భాషరా ఆరు నెలల వయసు దాటేటప్పటికి ఘనాహారం పెట్టాలి మరి ఘనాహారం పెట్టేటప్పుడు అది బాగుందని ఆ పిల్లవాడికి అర్థమయ్యేట్టు చెప్పాలి మరి ఎట్లా అంటే భావ వ్యక్తీకరణ ద్వారా అనుభూతిని వ్యక్తీకరించడం ద్వారా అవసరమైతే తాను తిని చూపిస్తుంది తద్వారా ఓహో వాడిని తెలుస్తుంది అనమాట ఇది తినే వస్తువి అనేటటువంటి అర్థం అట్లా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అట్లా వస్తువులను పెంచుకుంటూ పోతుంది ఆహార పదార్థాలను మార్చుకుంటూ పోతుంది ఆహార పదార్థాలు మార్చినప్పుడల్లా ఈ సమస్య వస్తుంది వాటిలో కొన్నిటికి అతను ఒప్పుకుంటాడు కొన్నిటికి ఒప్పుకోడు కారణం ఏమిటి అంటే స్వభావరీత్యా అతనికి కొన్ని ఇడల కలిగినటువంటి వైముఖ్యత విముఖత తత్ ప్రభావం చేత కొంతమంది పాలన తింటారు కొంతమంది మధ్యకాన తింటారు కొంతమంది అరుణం తినరు కొంతమంది కేవలం ఒప్పన బుద్ధి వికాసం లేకపోయినప్పటికీ ఆయా ఆకర్షణ బలం వాటి లోపల ప్రజ్ఞ మీద చైతన్యం మీద ఆచ్ఛాదితమై అని చేస్తూ ఉంటారు ప్రభావం చేత ఆ స్థాయి నుంచే ప్రియాప్రియములు ఏర్పడటం మొదలై మరి ఆ ప్రియాప్రియముల ప్రభావం చేత జీవితం అంతా ఎలా ఉంటాడు అవే బలవత్తరంగా మారిపోతాయి ఎదిగినా కూడా మార్చుకోలేనంతగా ప్రతిబంధకములు అయిపోతాయి మరి ప్రతిబంధకములు అయితే ఎనిమిదేళ్ల ఏమన్నా మారేదే ఎనిమిదేళ్లకు మారాలి అప్పుడు కూడా మారలేదు అనుకోండి ఇక పదహారేళ్లకు మారాల్సిన వాడు పదహారేళ్లకు కూడా కొంతమంది మారని వాళ్ళు ఉంటారు జీవిత కాలంలో అప్పుడు ఒక ఇరవై నాలుగేళ్లకు మారాల్సినవి ఈ ఎనిమిది అనే సంఖ్యా మీద నడుస్తూ కాబట్టి మరి ఆహారం అనుభూతి తల్లి ఎట్లా అనుభూతి పొంది ఆ అనుభూతిని వ్యక్తం చేస్తూ అందించేటటువంటి ప్రయత్నం చేసిండు చిన్న ఆహార విషయంలోనే ఇలా ఉంటాయి మరి ఆత్మానుభూతి విషయంలో ఎలా ఉండాలి దాని మాటలతో ఎలా చెప్తాం ఒకవేళ చెప్పిన తద్దూరే తన్నై దూరే అంటే దానికంటే దూరం లేదు దానికంటే దగ్గర లేదు తన్నై జతి దానికంటే ఎంతో ప్రయాణం చేసినా కానీ అది దొరకదు అసలు ప్రయాణమే చేయకుండా కూడా ఇలాంటి పద్ధతిలో ఆత్మ వస్తువు గురించి చెప్పడం జరుగుతుంది ఇది నిత్య వస్తువు అంటే మరి ఎప్పుడు ఉంది ఎప్పుడూ లేదు ఎల్లప్పుడూ ప్రకాశిస్తుంది ఎప్పుడూ ప్రకాశించదు ఇలాంటి తత్ తద్భిన్న వ్యతిరేక లక్షణాలను ఒకే చోట ప్రతిపాదిస్తూ ఆత్మ గురించి చెప్పబడుతూ ఉంటుంది మరి ఈ రకంగా ఒకేసారి చెప్పినప్పుడు సరి అయినటువంటి విధానం అందుకోలేనటువంటి ఏర్పడతాయి కాబట్టి ఆత్మానుభూతి పొందినటువంటి మహానుభావులు ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆత్మను గురించి చక్కగా బోధించగలుగుతారు అందుచేతనే ఆత్మతత్వమును బోధించు వారు అరుదుగా రందురు మీరు ఒక్క కోటి మంది గురువుల్ని జీవితంలో గురువు అంశాలను స్పృశించారనుకోండి ఈ ప్రయోజనం లేదు వాళ్ళ దగ్గర ఆ షాప్ లో అవి దొరక అనమాట వజనాల షాప్కి వెళ్ళి ఏమండి అంటే వాళ్ళు ఎవరు కదా మా దగ్గర అటువంటివి లేండి ఆ షాప్ లేదు మా దగ్గర అంటారు అట్లాగే ఆత్మానుభూతి ఆత్మోపదేశము ఆత్మనిష్ట ఆత్మ సాక్షాత్కార జ్ఞానము జ్ఞాన మార్గములకు సంబంధించినటువంటి బోధావిధిని అనుసరించేటటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని మీరు ఎన్ని సంవత్సరాలు ఆశ్రయించినా ఎన్ని రకాలుగా స్పృశించిన ఏ కాలంలో అయినా సరే వాళ్ళు కేవలము జ్ఞాన మార్గానికి సంబంధించినటువంటి అంశాలను మాత్రమే బోధిస్తారు మిగిలిన అంశాలతో దగ్గర ప్రయోజనం లేదు అటువంటి భగవద్గీత కూడా ఏం చెప్తుంది జ్ఞాని నా జ్ఞాని అని చెప్పాలి అంటే అతడు తత్వదర్శి అయి ఉపదేశం ఇదే జ్ఞానం జ్ఞాని నా తత్వదర్శన పరిప్రశ్నైన సేవయ అనే శ్లోకంలో ఉంటుందన్నమాట ఇది ఇది మీరు అనుసరించి ఆశ్రయించేవాడు కూడా పరిప్రశ్నతో ఆశ్రయించాలి బోధించేటటువంటి జ్ఞాని తత్వదర్శి అయినప్పుడు ఆ రకమైనటువంటి దర్శన శాస్త్రాన్ని మీరు అనుభూతి జ్ఞానం ద్వారా అందిస్తాడు ఈ రకమైనటువంటి లక్షణాలు ఆశ్రయించేటటువంటి శిష్యుడులోనూ బోధించేటటువంటి గురువులను సుస్పష్టంగా ఉండాలి అనేటటువంటి అధికారిత్వాన్ని గురించి తమదర్శి అయినటువంటి తత్వవేత్త అయినటువంటి వైవస్వతుడు వమధర్మరాజు నచికేట ప్రస్తావిస్తూ ఉన్నాడు తర్వాత నచికేత ఆత్మ జ్ఞానము లేని సామాన్య మానవుని చేత ఈ ఆత్మతత్వము ఉపదేశింపబడినను అట్టి ఉపదేశము పొందిన వానికి ఎన్ని విధముల ఆలోచించినను ఈ ఆత్మతత్వము తెలియబడదు ఆత్మ సూక్ష్మ పదార్థముల కన్నా అతి సూక్ష్మమైన దౌట చేత శాస్త్రజ్ఞానముచే తర్కించుటకు లేక ఊహించుటకు వీలు కానిది ఆత్మ సాక్షాత్కారము పొందిన ఆచార్యుని చేత బోధింపబడిన వ్యక్తికి ఆత్మ విషయమును ఉన్నదా లేదాయను ఏను సంశయములు నివృత్తి అయి ఆత్మ జ్ఞానము కలుగును అనుభవ జ్ఞానహీనులు ఆత్మను గురించి బోధించిన వృఢివారు ఏనుగును గురించి వర్ణన చేసినట్లుగానే ఉండును ఆత్మ విషయక జ్ఞానము తర్కము చేత త్యజింపరా వంట ఇంటి నుండి పొగను చూచి నిప్పు లేనిదే పొగరాదని తర్కించి వంట ఇంటిలో నిప్పున్నదని ఊహించుతున్నాము కాని ఆత్మ అతి సూక్ష్మమగుట వలన ఆత్మ విషయక చిహ్నములు ప్రత్యక్షము రావు తర్కము మూలమున ఆత్మను తెలుసుకొనలేము ఇప్పుడు కొన్ని మరలా ప్రస్తావిస్తున్నారు ఏ ఉపనిషత్తు అయినా కూడా షడ్ ప్రమాణ సహితంగా బోధించబడుతూ ఉంటుంది ఇప్పుడు ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారనమాట మనకి ప్రత్యక్ష ప్రమాణం అంటే అర్థం ఏమిటంటే ఇంద్రియముల ద్వారా తెలుసుకోగలిగినదంతా ప్రత్యక్ష ప్రమాణమే చూడటం ద్వారా కానీ వినటం ద్వారా కానీ స్పృశించడం ద్వారా కానీ రుచి చూడటం ద్వారా కానీ లేదా వాసన చూడటం धात्मक ज्ञाने द्वारा मन ग्रहण प्रत्यक्ष प्रमाण मैं आत्में वीट निर्णय अंतम ले प्रत्यक्ष प्रमाण आत्म निरूप अं आत्म कदलू मद అన్నాం అనుకోండి తప్పు పోయి ఆత్మ అన్నింటిని కదిలించగలదు అన్నాం ఆత్మ అన్నింటినీ గదిలించగలదు అంటే వాయువు అన్నింటినీ గదిలించగలదు కదా కాబట్టి ఆత్మ వాయువు వెలి ఉంటుంది అన్నావు అనుకోండి పొరపాటు తేడా అలా కుదరదు మరి ప్రత్యక్ష ప్రమాణానికి ఇంకేం చెప్పారు నిప్పు బోగ ఎక్కడైనా సరే బోగ వస్తుందంటే నిప్పుంది అని ఎవరైనా కానీ చెప్తారనమాట కానీ అట్లా అనుమాన ప్రమాణంతో కూడా ఇది వీలు కాదు ఇది రెండో ప్రమాణం అనమాట మనం దగ్గరికి వెళ్ళి చూడలేదు దూరం నుంచి పొగ వస్తోందని చూసాం అది వంటిలు ఎక్కడైనా దూర ప్రదేశంలో కావచ్చు తద్వారా నువ్వేం తెలుసుకున్నావు వాసన చేత అక్కడ వంట జరుగుతోందని వంట జరగాలంటే చూడకపోయినప్పటికీ కూడా ఊహించాం ఇది ఏమిటి అనుమాన ప్రమాణం అనుమాన తో కూడా నిన్ను మనం నిర్ణయించలేము రెండు ప్రమాణాలకు సంబంధించినటువంటి ఉపమానాలు ఇక్కడ వేశారనమాట గుడ్డివారు ఏనుగు దగ్గర వెళ్ళారు నలుగురు గుడ్డివారు ఏనుగు దగ్గరకు వెళ్ళారు నాలుగు వైపుల నుంచి ఈ ఏనుగులు పట్టుకోవడానికి ఒక ఆయన తొండాను లాగా ఉంటుంది అన్న ఒక ఆయన కాళ్ళను పట్టుకున్నాడు ఏనుగంటే స్తంభము వలి ఉంటుంది అన్నాడు ఒక ఆయన ప్రయత్నించి ఏనుగు మీను ఎక్కాడు ఎత్తుగా ఉంటుంది అన్నాడు అప్పుడు ఏమైంది ఈ నాలుగు లక్షణాలు ఏనుగు యొక్క పరిపూర్ణ జ్ఞానాన్ని మనకి ఇవ్వడం లేదు ఈ రకంగా ఆత్మవస్తువు గురించి శాస్త్రజ్ఞాన పద్ధతిగా తర్క పద్ధతిగా రెండు పద్ధతులు ఉన్నాయట శాస్త్రం ఎప్పుడూ కూడా నీలో తర్క తర్కానికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని ప్రేరేపిస్తుంది ఆ ప్రేరణ వల్ల నీలో బుద్ధి వికాసం పూర్తి ఇది శాస్త్ర ప్రయోజనం ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినా కూడా ఆ అధ్యయనము నీ బుద్ధి వికాసాన్ని పూర్తి చేస్తుంది తార్కికమైనటువంటి పద్ధతులు అసలు తర్కానికి సంబంధించినటువంటిది ఒక సూత్రం అది ఏమిటంటే తర్కానికి నిలబడే నిలబడనది జ్ఞానం కాదు లాజికల్ ఈక్వేషన్ కి నిలబడకపోయినట్లయితే తర్కానికి నిలబడనటువంటిది జ్ఞానం కాదు పక్కనే దాని కంటిన్యూషన్ ఇంకొక పాదం కూడా ఉంది తర్కించేవాడు జ్ఞాని కాదు నువ్వు తర్కిస్తూ ఉన్నంత కాలం ఎప్పటికీ కాలేదు అని అసలు తర్కమే చేయను అప్పుడు నీకు జ్ఞానం కలిగే అవకాశమే లేదు కాబట్టి శాస్త్రదృష్టం గురుర్వాక్యం తృతీయం ఆత్మ నిశ్చయం ఇది క్రమముక్తికి మార్గములు కాబట్టి ప్రతి ఒక్కరూ ఏం చేయాలి అంటే తప్పక శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి అధ్యయనం చేసి బాగా తర్కించాలి తర్కించగలిగిన విధానములు ఎన్ని ఉన్నాయో ఆ షట్ ప్రమాణ సహిత పద్ధతిగా వాటిని బాగా తర్కించాలి అలా తర్కించడం వల్ల ఏమవుతుంది నీ బుద్ధి వికాసంకు తెలియపోతుంది గిన్నెకు నెయ్యి ఆధారమా నేతికి గిన్నె ఆధారమా ఒక నెయ్యి గిన్నె పట్టుకున్నాట ఒక ఆయన నెయ్యి గిన్నె పట్టుకుని ఈ ప్రశ్న వచ్చిందట ఇది ఏమిటిది గిన్నె గిన్నె కాదు ఇది నేతి గిన్నె నేతికి ఆధారమా గిన్నెకు నెయ్యి ఆధారమా ఇప్పుడు గిన్నెలో నెయ్యి అంతా ఏమైంది నేలపాలి అర్థమైందా మన తర్క అంతా ఇలాగే ఉంటుంది నెయ్యి ప్రధానమా గిన్నె ప్రధానమా మనకిప్పుడు ఇట్లా ఏది ప్రధానమో ఏది అప్రధానమో తెలియాలి అంటే తప్పక తర్కాన్ని ఆశ్రయించాలి అంటే ఈ విచారణలో కొన్ని విమర్శలు ఉన్నాయి ఈ విమర్శ ఎలా చేయాలి అంటే జడ చేతన విమర్శ ఆధార కార్యకారణ విమర్శ చేతన అచేతన విమర్శ నిత్య అనిత్య విమర్శ ఆత్మ అనాత్మ విమర్శ సదసత్ విమర్శ దృగ్దృష్ట విమర్శ ధ్యాత ధ్యేయము ధ్యానము అనేటటువంటి త్రిగుటి యొక్క విమర్శ పంచకోశ విచారణ అవస్థాత్రయ విచారణ శరీరత్రయ విచారణ దేహత్రయ విచారణ ఈ రకంగా అనేక పద్ధతులుగా ఈ తక్క నిన్ను దాటించేటటువంటి ప్రయత్నం చేస్తారన్నమాట ఆత్మ విచారణ ఇన్ని రకాలైనటువంటి విమర్శలని మీద నీకు సాధికారత కలిగేటట్టుగా చేస్తారన్నమాట ఇది ఆత్మ జ్ఞానాన్ని బోధించే విధానం నీకు ఎట్లా ఎట్లా అంటే నువ్వు ఏది చెప్పినా దాన్ని ఒక విమర్శ దాన్ని నిరూపించడము ఖండించడము నిరసించడము చేస్తాడనమాట తద్వారా సమర్థతని బుద్ధి బలాన్ని నువ్వు సాధిస్తావన్నమాట కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విమర్శలు అనమాట ఇవన్నీ మరలా ఒకసారి చెప్తాను మీరందరూ తప్పక ఈ విమర్శ చేసేటటువంటి విధానములన్నింటిలో పూర్ణ జ్ఞానమును పొందాలి ఏమిటవి పంచకోశ విచారణ దేహత్రయ విచారణ శరీరత్రయ విచారణ వస్తాత్రయ విచారణ జ్ఞాన జ్ఞాతృ జ్ఞేయ విచారణ తృేయ విచారణ జడచేతన విచారణ అట్లాగే ఆధార అధేయ విచారణ నిత్యానిత్య విచారణ ఆత్మానాత్మ విచారణ కార్యకారణ విచారణ సదసద్విచారణ దృగ్ దృశ్య విచారణ ఇలాంటి వాటన్నింటినీ పూర్తి చేయాలి ఇవన్నింటినీ ఎప్పుడైతే నువ్వు పూర్తి చేస్తావో వీటన్నింటిలో నుంచి వచ్చేటటువంటి అనుభవం ఏదైతే ఉందో ఆ అనుభవం నిన్ను ఆత్మసాక్షాత్కార జ్ఞానానికి దగ్గర చేస్తుంది అది పొందేటటువంటి స్థితికి నిన్ను చేరు అందుకని వీటన్నింటినీ బాగా నీకు అధ్యయనం చేయిస్తారనమాట ఈ అధ్యయనం చేయించడం సాంఖ్య విచారణలో ఉన్నటువంటి విశేషణే ఈ సాంఖ్య విచారణలో ఇవన్నీ చేయడం ద్వారా నీలో ఏవేవి దూరం అవ్వాలో నీలో ఏవేవి నిరసింపబడాలో ఏవి వాటి నుంచి నువ్వు అధిగమించాలో వాటన్నింటిని నువ్వు అధిగమించినటువంటి స్థితిలో నిలబడతావు అనమాట తత్ప్రభావం చేత నీకు ఆత్మసాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది ఈ రకంగా నడిపేటప్పుడు అనుభవ జ్ఞానం చాలా ముఖ్యము అందుకని అంటే ఆత్మ సూక్ష్మాతి సూక్ష్మము ఎందుకని అమ్మన్నారంటే సూక్ష్మము సూక్ష్మ సూక్ష్మతమము ఇంకా ఆత్మ కంటే సూక్ష్మమైనది లేదనమాట అది సర్వవ్యాపకము అన్నింటికంటే సూక్ష్మము మరి చిహ్నముల ద్వారా దాన్ని ప్రత్యక్షం అయ్యేటట్లు చేయగలుగుతామా అంటే అర్థమేమిటి సరే ఇక్కడి నుంచి ఇప్పుడున్న వ్యవస్థలో అనేక దేశాలలో అనేక రకాలైనటువంటి చిహ్నాల ద్వారా ఈ జ్ఞానాన్ని దివ్యత్వాన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ అవి సత్యానికి ఆత్మానుభూతిని నిర్ణయించలేవు అంటే అర్థం ఏమిటి ఒక ఆయన ఒక రెండు చేతుల్లో ఒక చేతిలో కొబ్బరికాయ పెట్టుకుని ఉంటాడు ఒక ఆయన దాన్ని తీక్షణంగా చూస్తూ ఉంటాడు చూడగా చూడగా చూడగా చూడగా చూడగా ద్వారా దానిని ప్రేరేపించడం ద్వారా చేతిలో కొబ్బరికాయ కనబడు ఇప్పుడు ఆయనకి ఆత్మానుభూతి ఉన్నట్టే అంటారు మరి ఆయనకు ఆత్మా అనుభూతి ఉన్నట్లయినా ఒక ఆయనకి దూర శ్రవణ విద్య ఉంటుంది అంటే ఇవాళ ఫోన్ లో ఉన్నట్లా మాట్లాడుకుంటున్నాము ఆయన ఫోన్ సహాయం లేకుండా తెలుసుకోగలుగుతాడు అలాంటి దూర శ్రవణ విద్య ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అలాగే కొంతమందికి ఏదైనా ప్రశ్నిస్తే ఆ ప్రశ్నకి సమాధానం ఇన్వోకింగ్ ఇంటిక్యూషన్ అంటారు ఈ ఇన్ట్యూషన్ ద్వారా చెప్పేటటువంటి విధానం అలాగే కొంతమందికి ట్రాన్సెండెంటల్ మెడిటేషన్ అంటారు అంటే ఒకరి చేతిలో వాహకంగా పనిచేసేటటువంటి బ్రద్ధత కొంతమంది మానసిక వ్యవస్థలలో ఉంటుంది మానసిక వ్యవస్థ కలిగినటువంటి వాళ్ళు తప్పక ఏం జరుగుతుందంటే ఆ మానసిక వ్యవస్థల వాళ్ళు ప్రేరణను పొందారు ప్రేరణను పొంది ఆ ప్రేరణ ద్వారా వాళ్ళు సమాధానాలు చెప్తూ ఉంటారు ఈ రకమైనటువంటి సూక్ష్మ ప్రజ్ఞా పరిధిలో ఈ ప్రజ్ఞకి చైతన్యానికి ఉన్నటువంటి వలయాలు చిట్ట చివరి వలయాలలో అవుతర్ పెరి ఫెరి అంటాం అంటే సూక్ష్మం అనగానే ఇలాంటివన్నీ మొదలైపోతాయి అనమాట సూక్ష్మం శక్తులు అనేక రకాలైనటువంటి స్థూలానికి అతీతమైనటువంటి అతీత శక్తులు అతీత శక్తులు అంటారు అంటే అతీతం అంటే దేనికి అంటే స్థూలానికి అతీతం అంటే మన కళ్ళు మన చెవులు మన ముక్కులు మన స్పర్శ మన నోరు ఈ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు తెలుసుకోగలిగిన దానికంటే అతీతమైనటువంటిది అవతలది అలాంటివి ఏదైనా వచ్చినప్పుడు వాళ్ళు చేయగలుగుతారనుకోండి మరి వీటి ద్వారా ఆత్మ ఉన్నదని నిరూపించతగునా అంటే అట్లాంటి వాటి వల్ల ఆత్మ యొక్క సాక్షాత్కార జ్ఞానాన్ని పొందలేము ఆత్మానుభూతిని పొందలేము మరి ఎలాగండి నిరూపణ అంటే ఇదంతా గుడ్డివాడు ఏనుగును పట్టుకున్న రీతి ఇప్పుడు వాడు పట్టుకున్నది ఏనుగుని కాదా లక్షణాలు కావా అంటే ఒకనొక అంశీభూతములే ఆత్మ యొక్క ఆత్మ పెద్ద అగ్నిస్వరూపం అనుకోండి సూర్యుడు వంటి అగ్నిస్వరూపం అనుకోండి అందులో నుంచి వెడలుతున్నటువంటి విశ్వలింగములు నిపుణంలు ఉన్నాయో అలాంటివి మహిమలు విభూతులు ఈ విభూతులన్నీ ఈశ్వర విభూతులు ఆ ఈశ్వర స్థితి కలిగే ముందు ఇలాంటి విభూతులు సూక్ష్మంలోనూ ప్రవేశించావు అనేటటువంటి నిర్ణయం తెలియటం కోసం మాత్రమే ఉపయోగపడేటటువంటివి వీటి వల్ల ఏం ప్రయోజనం టువంటి ఈశ్వరత్వం ఎటువంటిదంటే సహజ సూర్య ప్రకాశము వంటిది దాని ఎందు ఏ రకమైన మహిమలు ఏ రకమైన విభూతులు ఉండవు ఎంతగా అయితే సమస్త సృష్టికి ఆధారభూతమై సర్వసాక్షి స్వరూపమై కర్మ సాక్షి స్వరూపమై సూర్యుడు ప్రకాశిస్తూ ఆ రకంగా ఆత్మ హృదయ సహజంగా స్వచ్ఛంగా ఉన్నది స్వరూప జ్ఞానంతో చిన్న చిన్న అంటే అర్థం ఏమిటంటే ఒక పైసా రెండు పైసలు లాంటి వాళ్ళు కోట్ల రూపాయల ఆస్తితో పోలిస్తే ఒక పైసా రెండు పైసలు అందులో భాగమైనా కాదా అంటే ఆ ఒక పైసా రెండు పైసలు కూడా భాగమే కానీ కోటి రూపాయలతో పోలిస్తే ఒకరో ఒక పైసా అదేని ఒక ప్రయోజనం ప్రయోజనం లేదు మనం పెట్టుకునేటటువంటి రంగురాళ్ళకి అది రాయే కదండి అంటే అనంత విశ్వంతో పోలిస్తే ఇవన్నీ ఎందుకు కొరగా అన్నటువంటివి అంతేనా కదా భూమండలం మొత్తాన్ని నవగ్రహాలు మొత్తాన్ని మనం రంగురాళ్ళు పెట్టుకుని ఏమర్చగలుగుతామా చూడండి మానవుడికి భ్రాంతి ఎంత దూరం వచ్చేసిందయ్యా అంటే ఏమండి మీకు కుజగ్రహ దోషం ఉంది కాబట్టి మీరు ఈ పక్క రంగు పెట్టుకోండి ఆ దోషం పోతుంది అంటే ఆనంద పెడిపోతారు ఓ పచ్చ రాయి పెట్టుకుని నా కుజగ్రహ ఈశ్వరానుగ్రహం కోసం ప్రయత్నిస్తే పోతుంది కానీ ఎందుకని దైవానుగ్రహం ఉన్న గ్రహములు ఏమి చేయండి అందరూ ఈశ్వరుడి మీద ఆధారపడి ఉన్నారు సమస్త సృష్టి ఈశ్వరాధారంగా అంటే తప్ప ఎవరికి వారు వ్యక్తిగతంగా ఎవరు ఏమి చేయలేరు మరి అట్టి ఈశ్వరానుగ్రహం కోసం నువ్వు తపమో జపమో ఆచరణో విధానమో ధ్యానమో మరొక సాధనాక్రమము ఆశ్రయించి నువ్వు ఈశ్వరానుగ్రహాన్ని పొంది నీ మనోబుద్ధులని అధిగమించి నువ్వు హృదయస్థానంలో నిలబడేటటువంటి ప్రయత్నాలు చేయాలి కానీ నీవు గుడ్డివాడు ఏనుగుని పట్టుకుని మెత్తగా ఉంది కూచువలే ఉంది స్తంభము వలే ఉంది కొండ వలె ఉంది అనేటటువంటి తాత్కాలికమైనటువంటి అనుమాన ప్రమాణములతో ఒక వస్తుంది కాబట్టి అని ఇలాంటి ప్రత్యక్ష అనుమాన ప్రమాణములతో ఈ ఆత్మని నిర్ణయించడానికి వీలు కాదు కాబట్టి తెలుసుకున్నా లేము తో బుద్ధిగతమైనటువంటిది బాగా గుర్తుపెట్టుకోండి ఎంత కాలం అయితే ఉంటామో అది బుద్ధి పరిధి వరకే పనిచేస్తుంది బుద్ధి ఈ బుద్ధిని ఎంతగా పెంచాలయ్యా ఎంతగా ఓడించాలయ్యా రెండు మనలు నేనేమో బాగా పెంచాలి మొదటి దశలో రెండో దశలో ఏం చేయాలట ఓడించాలి నీ బుద్ధిని నీవే ఓడించాలి నీ బుద్ధి యొక్క కర్మ ప్రేరితంగా ఏర్పడుతున్నటువంటి వాటిని నీవే నిరసించాలి నీవే అధిగమించాలి అలా నువ్వు చేయగలిగినప్పుడు మాత్రమే బుద్ధి ఓడిపోయి సాక్షిత్వ స్థితి ఎందు నిలకడ సాక్షిత్వ స్థితి ఎందు ఎవరికైతే నిలకడ సాక్షిత్వ జ్ఞానం చేత మాత్రమే ఆత్మను నిర్ణయించడానికి వీలవుతుంది ఆత్మవిధుల ఉపదేశము వలన కలిగిన జ్ఞానమే సరి అయినటువంటిది ఇది చాలా ముఖ్యం ఎవరి దగ్గరకైతే వెళితే నీకు తక్కాన్ని ఉపదేశిస్తారో వాళ్ళ వలన ఆత్మోపదేశాన్ని పొందలేవు ఇది చాలా ముఖ్యమైనటువంటిది అది ఎలా కుదురుతుంది ఇది అలా కుదురుతుంది చేత జరిగేటటువంటి చర్చల వల్ల ఆత్మ యొక్క ఆత్మ నిర్ణయం జరగాలి అంటే మనోబుద్ధులు ఆగిపోయినటువంటి స్థితిలో మనోబుద్ధులు హృదయ స్థానంలో సంయమించబడినటువంటి స్థితిలో నిర్వాణ ప్రజ్ఞాస్థితిలో మాత్రమే ఇది సాధ్యం ఉంటుంది అటువంటి నిర్వాణ ప్రజ్ఞను ప్రతి ఒక్కరూ పొందాలి అనేటటువంటి స్పష్టమైనటువంటి నిర్ణయాన్ని చెప్తున్నారు శిష్యులు మా దగ్గరకు వచ్చి ఆత్మ జ్ఞానముగా ఇది చాలా ముఖ్యమైనటువంటిదండి ధీర చిత్తం అంటే చిత్తంలో ఏర్పడేటటువంటి ఆ వృత్తులు ఉన్నాయో ఆ చిత్త వృత్తులను నీవు అధిగమించినటువంటి మాత్రమే నీవు ఆత్మజ్ఞానం కొరకు ప్రయత్నం చేస్తావు నువ్వు ఆత్మజ్ఞానం సంపాదించాలి అంటే నీకు అడ్డమైనటువంటి అంశం ఏమిటంటే కాబట్టి యోగ మార్గం లక్ష్యం ఏమిటంటే ఆత్మసాక్షాత్కార జ్ఞానం యోగా చిత్తవృత్తి నిరోధక అనే సూత్రము ఈ ఆత్మ సాక్షాత్కార జ్ఞానం ఆ లక్ష్యం దృష్ట్యానే ఏర్పరచబడింది ఎవరైతే వారి వారి చిత్త వృత్తులను బాగుగా నిరోధించి చిత్త ఉపశాంతి చిత్తర్మలమైనటువంటి చిత్తము ఎవరైతే సాధిస్తారో వాళ్ళు మాత్రమే ఆచార్యుని సరి అయినటువంటి ఆచార్యుణ్ణి ఆశ్రయించి వాళ్ళు ఆత్మజ్ఞానమును పొందెదరుగాక అనేటటువంటి ఆశీర్పూ ఆశీర్పూర్వక వాక్యం అని ప్రవేశారనమాట చూడండి ఎంత దృఢంగా చెబుతున్నారు సత్యధృతి వైన నీ వంటి శిష్యులు మా దగ్గరకు వచ్చి ఆత్మ జ్ఞానమును పొందెదరుగా అని ఆశీపూర్వకమైనటువంటి వాక్యమును ఇక్కడ ప్రయోగించారు ఇది చాలా గొప్ప విశేషం గురువు వాగ్దానం చేశాడు అంటే వాగ్దాన భంగం జరిగేటటువంటి అవకాశమే లేదు అని ఈశ్వర నియతితో అంశం అనమాట కాబట్టి వారు సంకల్పించరు వాగ్దానం చేయరు अथवा वो संकलिस्ते वग्दाना की प्रति अने सृष्टि कहणे साक्षात वारी की ईश्वर की भेद ले अट्ठा नियम पाटी काबी वैवस्वु यमधर्मराज समर्शी अव समर्ती अभी वो चक्ने आशीर्पूर्वक वाक्या సరే కూడా సుఖంగానే దుఃఖంగానే ద్వంద్వానుభూతులు ఏవైనా సరే అనిత్యం కిందకే వచ్చేస్తాయి వీటన్నింటినీ కలి వీటి ఎందు ఆసక్తి ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పటికీ ఈ ఆత్మానుభూతిని పొందజాలరు కాబట్టి మానవులందరూ తప్పక వీటి విముఖత వైరాగ్యం నిరసించటం సక్తిని పోగొట్టుకోవడం సంగత్వ దోషాన్ని పోగొట్టుకోవడం తప్పదు చాలా అవసరం అదే అధికారం అనేటటువంటి పద్ధతిని యమధర్మరాజు చెప్తున్నాడు మనల్ని జనన మరణ చక్రంలో పడవేసేటటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని నిరసించమని చెప్తున్నాడు మనం మరలా యమధర్మరాజు దగ్గరికి రెండోసారి వెళ్ళకూడదు ఒకసారి వెళ్ళాం ఆల్రెడీ పూర్వ జన్మలో ఈ జన్మకు మరలా ఈ జన్మ తరువాత తిరిగి యమధర్మరాజు యొక్క దర్శనం కలగకుండా ఉండాలి అంటే ఏవి ఏవి వాటి ఎంతో ఆసక్తి పోగొట్టుకోవాలో స్వయముగా యమధర్మరాజే పూజిస్తున్నాడు ఇంతకు మంచి ఉపదేశం లేదు మనకి ఉద్వేగం కలిగేటటువంటి అంశాలు ఏమిటి అంటే ధనం గృహం ఆరామం క్షేత్రం సంపదలు అనిత్యమైనటువంటి ద్వంద్వానుభూతులు ఏ ఏ అంశములందు నీకు ఆవేశం కలుగుతూ ఉక్కగా గమనించు ఆవేశం ఎందువల్ల కలిగింది నీకు సంగత్వ దోషం ఉండబెట్టి కలిగింది లేకపోతే కలగదు సంగత్వ దోషం ఎందువల్ల ఆసక్తి ఉంది కాబట్టి ఆసక్తి ఎందువల్ల అంటే వాటి వల్ల నీకు సుఖము దుఃఖ దూరము దు కొత్త సుఖాన్ని పొందుతాననే భ్రాంతి ఉంది కాబట్టి ఆ భ్రాంతి ఎందుకుంది నీకు సుఖాపేక్ష ఎందు ఆసక్తి ఉంది కాబట్టి ఎల్లప్పుడూ సుఖంగా ఉండాలనే బలీయమైన జీవభ్రాంతి ఉంది కాబట్టి ఆ జీవభ్రాంతి ఎందుకుంది శరీరమే నేననేటటువంటి బలమైన పునాది అభిమానము శరీరమున దేహాభిమానమే అనేటటువంటి బలమైన అభిమానం నీలో ఉంది కాబట్టి ఆయా అంశములను స్పృశించినప్పుడల్లా నీకు ఆవేశం కలుగు कल प्रति आत्माभूति पाल कारण अंतरण मनस बुद्धिचित अहंकार वीटू आसक्तमी संगत्व दोषा निरंतरायंग पी प्रति स्वभाव लंशाल अंशमी तपक स्पन्त దోషం మాలిన్యం మీలో ఏర్పడక తప్పదు వీటి ఎవరైతే అసంగముగా నిరాసక్తముగా వైరాగ్యంతో విషయ ప్రభావం లేకుండా నిశ్చలముగా గంభీరతతోటి నిమిత్త మాత్రంగా ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఆత్మ జ్ఞానంలో పొందుటకు అధికారులు ఇంకేం చెప్తున్నారు కామ్యక కర్మల వలన కలుగు ఫలము ఐహిక ఆముష్మిక సుఖములు కూడా అశాశ్వతమే మనం చేసేటటువంటి కర్మలన్నీ కూడా కామ్యక కర్మలు అంటే అర్థం ఏమిటి ఒక కోరిక చేత ప్రేరేపించబడినది ఫలము చేత ప్రేరేపించబడునది అని కర్మలు ద్విధములు కర్మ మనం చేసేటప్పుడు పరార్థకర్మ అయిన समस्तमोम कर्म कर्तव्य कर्म भारत देश सनातन धर्म अंदर की मानव कर्तव्य कर्म आचरने अभिमानूरत विशेष कर्म ने आचरू विशेष धनम प्राप्ति विशेष गृह प्राप्ति विशेष रूप लावण्यवधि भार्य प्राप्ति लेकर्त प्राप्ति विशेष क्षेत्र दर्शन जो विशेष शारीरक बल लशेमे विद्या बल लाडित्यभि विशेषज्ञ लिखी विशेष बुद्धि बल ल విశేషమైనటువంటి ఈ రకంగా ఎన్ని విశేషాలు చెప్పుకుంటూ పోతే అన్ని విశేషములు మన జీవితంలో సఫరండి విశేషమైన సుఖమనమాట దాంట్లో అనిస్తే చాలండి నేను నీకు సుఖం కలిగేటట్లుగా చేస్తా ప్రకృతి ఎప్పుడు కూడా విలక్షణమైనటువంటిది అన్నమాట నీ అభిమానమును పోగొట్టేటటువంటి పద్ధతిగానే ప్రకృతి యొక్క నియమాలు ఉన్నాయి ఈ సత్యాన్ని గ్రహించాలి కర్మవశాత్తు ఉంటాం అంటే నువ్వు ఊహించినది జరగడం కర్మవశాత్తు నీ అభిప్రాయం కానీ నీ బుద్ధిబలం కూడా ప్రకృతిలో భాగమే ఈ సత్యాన్ని గ్రహించాలి కాబట్టి అనిత్యములైనటువంటి వాటిని నీవు ఆశ్రయించకూడదు ఐహికము కానీ ఆముష్మికము కాని ఆముష్మికము అనిత్యం ఎట్లా అయిందండి అంటే స్వర్గలోక వాసుఖము కానీ యక్షలోక సుఖము కానీ ఈ మధ్యకాలంలో కుబేరులు పూజించే వాళ్ళు ఎక్కువైపోయారు ఎందుకంటే కుబేరుని పూజిస్తే ధన బాగా ప్రాప్తించేస్తుందని అందరి అభిప్రాయం అయితే ఆయన అవకాశాన్ని కూడా ఇస్తాడు యక్షలోకాధీశ్వరుడు ఆయన ఆ యక్షలోకాలీ అవకాశాన్ని ఇస్తాడు కానీ మరి యక్షులందరూ కూడా రాజసికమైనటువంటి గుణ గుణధర్మం కలిగినటువంటి వాళ్ళు అథవాళ్ళు రాక్షసులకు దగ్గరగా ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి తమోగుణ సహకారాన్ని తమోగుణ సహవాసాన్ని కలిగించేటటువంటి వాళ్ళు మరి ఉత్తర జన్మలలో ఏమవుతావు అప్పుడు జన్మరాహిత్య పద్ధతిగా వెళ్ళలేవు కదా ఆత్మానుభూతికి చేరువ కాలేవు కాబట్టి ఎంతగా ఎవడైతే ఈ ధన గృహ ఆరామ క్షేత్ర అనిత్య సుఖా భోగ సంపద సుఖ భోగ సంపద వీటికి దూరంగా ఉండడం అని పరమహంస చెప్తున్నాడు కాంత కనకం ఇది ముఖ్యం వీటికి ఎవరైతే దూరంగా ఉంటారో వీటికి ఎవరైతే నిరసించుతూ ఉంటారో వీటికి ఎందు అశాశ్వతములని ఎరగవలే అతి ముఖ్యమైన అర్వాటు శాశ్వతమైనటువంటి ఆత్మ దృష్ట్యా చూచినప్పుడు ఇవన్నీ కూడా అశాశ్వతములైనటువంటి चाली अेट समर्तीभयत्म तो निर्भीति निरतरायों सहजमग साक्षिग नि कर्तव्य कर्मे आचर व्यक्ति के मिलन अंशाल नाचिकेताग्नि संचयन ना వాటి ఎందు సంచయనము అంటే బాగా గుర్తుపెట్టుకోండి నిశ్శేషముగా లేకుండా చేయుట ఇది సంచయనం అంటే అర్థం ఎన్ని అకర్మలను ఆచరించినా కూడా ఎంతో కొంత శేషభాగము ఆ శేషభాగాన్ని మొత్తాన్ని బయటికెళ్ళి నాచికేతాగ్ని అనేటటువంటి యజ్ఞంలో పూర్ణాహుతిగా నిశ్శేషముగా దగ్గము చేయుట సంచయనము అంటే నిశేషముగా పోగొట్టుకొనుట అటువంటి సంచయన అనర్చడం చేతనే ఆయన సాపేక్షక నిత్యత్వం గల అంటే స్వయముగా ఈశ్వరుడేమో నిత్యుడు ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వం సాపేక్షక నిత్యత్వం అంటే అర్థం అది ఈశ్వరునితో సమానమైనటువంటి నిత్యత్వాన్ని పొందినటువంటి యమధర్మరాజు తనకు ఆ ఆ స్థితి కలిగింది ఆ ఈశ్వర నియమంతో ఈశ్వరునితో సమముగా వ్యవహరించగలిగేటటువంటి స్థితి ఎట్లా కలిగిందో ఈ అంశములందు బోధించేటటువంటి ప్రయత్నాన్ని మనకి చేశారు ముఖ్యమైన అంశం ఏమిటంటే కామ్య కర్మలను కళాపేక్షతో చేసేటటువంటి వారు మోక్షం పొందజరు తీవ్ర మోక్షేచ్ఛ అనేది వీళ్లకు కలగదు అతి ముఖ్యమైన విషయం ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరించుకోవాలంటే నిష్కామ కర్మ చేత చిత్తశుద్ధి కలుగుతుంది జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం కలుగుతుంది ఈ రెండు చాలా ముఖ్యం నిష్కామ కర్మ ద్వారా చిత్తశుద్ధి ఆత్మ విచారణ ద్వారా ఆత్మసాక్షాత్కార జ్ఞానం జ్ఞాన సముపార్జన ద్వారా మోక్షం అనేది చాలా ముఖ్యం ఈ రెండు జీవిత లక్ష్యాలనే స్వీకరించి కామ్యక కర్మలను సదా వలెను ఛించవలను అంటే అలా అపేక్షను ఛించవలను ఫలాసక్తిని ఛేజించవలను ఫల ప్రేరణ ద్వారా నువ్వు చేయరాదు ఈ రకమైనటువంటి కర్తవ్య కలిగి ఉండాలి తదుపరి చిత్తశుద్ధి ద్వారా నీవు ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ప్రయత్నించాలి తద్వారా జీవన్ముక్తిని నీవు పొందగలవాడు ఈ రకంగా నీవు సింది అని యమధర్మరాజు నచికీతనికి బోధించున్నాడు హరి ఓ శ్రీవృహ్యో నమ హరి ఓ నమదం ఓ నం నమదే yeah